హరి ఓం గణానా గణపతివామహే ఉపమశ్రవస్తమం జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యం వందే ధిరు పరప్రాణీనా వాసుదేవస్ పాండవాజయమప్యహం వ్యాస కవీనాశనా కవి శ్లోకం పూర్తి చేశాను అయినా ఒక మాట మీకు ఆ శ్లోకం నుంచి వచ్చే చిన్న సందేశం మీకు గుర్తు చేయటం కోసం మళ్ళీ చదివా సాధారణంగా లోకంలో గురువు అనేవాడు ఎలా ఉంటాడంటే నేను ఇంతటి వాడిని అంతటి తన మహిమను ప్రకటిస్తాడు తప్ప శిష్యుడి మహిమని ప్రకటించడు మీరు ఎప్పుడైనా ఇజరా శిష్యుడు యొక్క మహిమను ప్రకటించే సందర్భాలు మీకు కనపడతాయా ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి ఆయన ఏమంటాడు నేను ఆ మహావిష్ణువు యొక్క శంఖం యొక్క అవతారాన్ని నేను అని ఒక గురువు అంటాడు మన శిష్యుడి మాట ఏమిటి శిష్యుడి గురించి చెప్పలేదు ఇంకో గురువు అంటాడు నేను చక్రమైన నేనుగా పుట్టాను అని అంటాడు మన శిష్యుడు లేకపోతే నేను పూర్వజన్మలో శ్రీకృష్ణుడితో పాటు బృందావనంలో తిరిగి ఇవన్నీ అని ఎంతసేపు తన చెప్పుకోవడమే తప్ప శిష్యుడి మాట ఏమిటి శిష్యుడు అసలు ఏదైనా అవుతాడా అప్పుడేమి కాదు శిష్యుడు అంటే అయోగ్యుడు అభాగ్యుడు అల్పుడు అన్నట్టుగా సో హీఈ హీఈ కండెమ్ టువర్ స్టేట్ శిష్యుడు ఇప్పుడు గురువు యొక్క ప్రతిభను ఇప్పుడు నేను సాక్షాత్కారం పొందాను అని గురువు చెప్తాడు సరే గురువు గారిపోతే శిష్యుడు శిష్యుడు మాట చూడండి శ్రీకృష్ణుడు ఆయన గురుస్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నాడు సో నేను పరబ్రహ్మస్వరూపుడను వృష్ణీనాం వాసుదేవోస్మి నువ్వు నన్ను చూసి దేవతీ పుత్రుడు అని అనుకుంటావేమో అది ఒక విభూతి మాత్రమే వాస్తవంలో నేను పరమాత్మను మరి ఇంకా అర్జునుడేమిటి అర్జునుడు అర్జునుడేనా కాదు నీవు కూడా పరమాత్మస్వరూపుడువే నువ్వు కూడా విభూతివే సో యథార్థమైన గురువు అలా ఉంటాడు నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఊరుకుంటే గురువు అహం బ్రహ్మాస్మి తత్వమసి లేకపోతే తత్వమసి అహం బ్రహ్మాస్మి వరుస ఏదైనా రెండూ చెప్తే గురువు అవుతాడు కానీ కేవలం అహం బ్రహ్మాస్మి నేను ఇద గొప్పవాడిని నేను పుట్టుకతోటే చాలా దే దైవీ శక్తి గలవాడను ఈ సిద్ధి గలవాడను ఆ సిద్ధి గలవాడను ఈ మహిమ గలవాడను అవన్నీ కూడా సత్యం కాకపోవచ్చు ఓనీ సత్యమే అనుకోండి సరే గురువు గొప్పవాడే పేరే గురువు గురువు అంటే గొప్పవాడు అని అర్థం వేరే గురువు కాబట్టి గొప్పవాడు శిష్యుడు కూడా గొప్పవాడవుతాడా నేను మహిమగలవాడను నీవు కూడా మహిమగలవాడవే అని చెప్తేనే అది యథార్థమైన గురుస్థానం అవుతుంది కాబట్టి ఆ రహస్యాన్ని మీ రాశి లోకంలో గుర్తించవచ్చునుమస్ శిష్యులు కూడా డమ్ హెడెడ్గా డల్ హెడెడ్గా ఉంటారు శిష్యులు కూడా గురువు గారు నేను ఇంత నేనంతా సాక్షాత్ శివుడు అంశం వల్ల నేను పుట్టాను అని ఒకటంటే విష్ణు అంశం వల్ల పుట్టాను ఇంకొకటి అంటాడు మరొకడు హనుమంతుడు అంశంతో పుట్టాను హనుమంతుడు అంశ మరొకటి అంటాడు దేవి అంశతో పుట్టాను అంటాడు మంచిదేనండి మీరు అన్నీ మీరు గొప్పవారే మీరు అంశతోటే పుట్టారు మరి మా మాట ఏమిటి శిష్యుడు అడగద్దు అడగాల వద్దా మీరు దేవుడు అనుసుతోటే పుట్టారు నేను నా మాట ఏమిటి మేరా భారత ఆహాయాన్ని అడగాలక్కర్లేదా అడగడు ఎందుకంటే శిష్యుడంటే మనం డల్ అండి ఉంటేనే మనం మంచి శిష్యులము రాముడు మంచి బాలుడు అంటే అర్థమేంటి ఎందుకు కొరగాలి అలా డమ్ అండి డల్ శిష్యుడు అలా ఉండకూడదు అడగాలి అయ్యా మీకు ఇంత మహిమ ఉన్నది కదా ఆ మహిమ మాకేమన్నా సంక్రమింపజేస్తారా అలాగే మీ దగ్గర మీ మహిమ ఉంటుంది మేము ఇలా దద్దమల్లా ఇక్కడే ఉండిపోతాం అంతేనా అని శిష్యులు సో అడిగితే గురువులో కూడా పరివర్తన వస్తుంది వీళ్ళు శిష్యులు ఇలా దద్దమల్లా ఉంటే వీళ్ళకి ఆయన కూడా అలాగే కంటిన్యూ చేసేస్తూ ఉంటారు శ్రీకృష్ణుడే సరైనటువంటిది దృష్టాంతం గురువు అలా ఉండాలి నేను ఈశ్వర విభూతిని నేను పరబ్రహ్మస్వరుని కూడాను అంటే కాదు మీరు కూడా పరబ్రహ్మస్వరూపులే అని చెప్తేనే అదే గురుత్వము అంటే జిగీషతాం ఇదో పద్ధతి శ్లోకంలో ఒక పాదం చెప్పి ఏదో కొంత వ్యాఖ్యానం చేయడం మళ్ళీ ఇంకో పాదం చెప్పడం ఇది కూడా ఒక ప్రక్రియ ఓకే మౌనం జ్ఞానం జ్ఞానవతా మహం దమయతాం దండ అస్మి దమయతాం అంటే కంట్రోల్ చేయువారిలో అంటే అనుశాసనమును అనుశాసనమును ఇంప్లిమెంట్ చేయువారిలో దమయతాం అంటే ఇప్పుడు హెడ్ మాస్టర్ వచ్చారనుకోండి లేకపోతే మాస్టర్ వచ్చారనుకోండి విద్యార్థులు అంతవరకు కోతుల్లాగా అలండి చేస్తూ ఉంటారు నాస్టార్థం కాముగా అయిపోతారు పూర్వం అలా అయిపోయేవారు మరి ఇప్పుడు అవుతున్నట్టుగా అనిపించదు కాముగా అయిపోతారు అంటే ఇప్పుడు ఆయన ఏమిటనమాట దమ దమయ్య వీళ్ళందరినీ కూడా అనుశాసనబద్ధం చేసుకున్నారు ఎవరు ఉపాధ్యాయులు అలాగే ఫ్యాక్టరీలో వీళ్ళందరూ వర్కర్స్ అందరూ అల్లరి చిల్లరగా టీలు సాగుతూ కొబ్బులు చెప్పుకుంటూ ఉంటారు జనరల్ మేనేజర్ నా లోపలికి రాగానే అందరూ చుట్చాపైపోయి ఎవరిదాన్ని వాళ్ళు డిస్కర్స్ అయిపోయి వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు లేకపోతే చేస్తున్నట్టయినా నటిస్తారు వాళ్ళని ఆ దమనము అంటే నిగ్రహించి అల్లని చేయకుండా నిగ్రహించినటువంటిది ఎవరు జనరల్ మేనేజర్ ఆ పదవిని అతనికి ఆ దమన శక్తి వస్తుంది ఈ విధంగా అనేక సందర్భాలలో డిసిప్లిన్ లేని వాళ్ళకి డిసిప్లిన్ని ఇచ్చేటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అధికారము ఉన్నట్లయితే అధికార బలాన్ని బట్టి అందరూ డిసిప్లిన్ పొందుతారు తర్వాత ధనవంతుడు వచ్చాడనుకోండి పది రూపాయలు సంభావన ఇచ్చేవాడు వచ్చాడు అనుకోండి అప్పుడు దాత వచ్చే వరకు వేద విద్వాంసులు సరిగ్గా మంత్రవతి సరిగ్గా చెప్పకుండా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దాత రాగానే కబుర్లు కట్టి పెట్టేసి మంత్రాన్ని మంచి పోషకులుగా చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే అర్థనరెడ్డిగా తనకుండే ధన బలమే ఒక రకమైన దమన శక్తిని కలిగి ఉంటుంది డబ్బున్న వాడు నడిచి వచ్చేపటికి అందరూ అయిపోతారు ఎవరో వాళ్ళు చేస్తారు ఎందుకంటే అతను సంతృప్తిడైతే అతను కనుక ఇంప్రెస్ అయితే మనకు ఒక రూపాయలు పడేస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది ఈ విధంగా దమనము చేసే దమనము అంటే డిసిప్లిన్లో పెట్టుకుంటా అలా చేసే సందర్భాలు అనేక ఉన్నాయి వాటన్నింటిలోకి మోస్ట్ ఎఫెక్టివ్ ఏది మోస్ట్ ఎఫెక్టివ్ ఏది అంటే జడ్జి వేసేటువంటి శిక్షనే జడ్జి ఆ ధర్మదేవత యొక్క స్వరూపము జడ్జి స్థానంలో కూర్చున్నాడంటే ఎలా ఉండాలంటే ధర్మాన్ని ఆ మిషన్లో ధర్మాన్ని అలాగా హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టేట్లా ఒక కేసు ఉండే ఒక బ్లాక్ మ్యాన్ మీద ఈరోజు ఒక ఎస్సాల్ట్ కేసు అమెరికాలో న్యూ జెర్సీ సుప్రీంకోర్టులో ఒక అస్సాల్ట్ కేసు ఉండేది అతను జైల్లో ఉన్నాడు అతనికి అది ఎస్సాల్ట్ చేసింది ఎవరో చేస్తే బ్లాక్ పీపుల్ అందరూ ఒకలాగే ఉంటారనే ఉద్దేశంతో నల్లగా నల్లవాళ్ళందరూ ఒకలాగే ఉంటారు ఏదో సన్యాసులు అందరూ ఒకలాగే ఉంటారు ఆ టైంకి వెళ్తుంటే అతన్ని అరెస్ట్ ప్రాసిక్యూషన్ ఆ కేసుని జడ్జి ముందు ప్రవేశపెడుతుంది సుప్రీంకోర్టులో న్యూ జెర్సీ సుప్రీంకోర్టులో జడ్జి కొంచెం దొద్దుగా ఉంటాడు ఆ వచ్చి కూర్చుంటాడు ఆయన కళ్ళదోళ్ళ నుంచి చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన సంఖ్య టోటల్ లేదా నిద్రపోతున్నాడా అని డౌట్ వచ్చి ఉంటాడు కానీ ఆయన నిద్రపోతున్నాడు అని అనుకుంటే యూ విల్ బి టేకన్ టూ ఎ ట్యాక్స్ ఆయనే గద్దలాగా పరిశీలిస్తూ ఉంటాడు ప్రాసిక్యూషన్ వాదాలు డిఫెన్స్ వాదాలు అన్నీ అలా ఉంటాడు ఆయన ఇలా కూడా డిఫెన్స్ లాయరు Uh, your Honour, please pay attention to what I am saying and I am Kalachanich. You do your job. Let me do my job. Go ahead. Go on. And I am told, don't think I am sleeping. I am paying attention to what you say. And one day I am Nala Kalapurushna Nala Uttar. Oh sorry, I am an Uttar. Prosecution is an Uttar. Heavenly, that particular evidence, Nala Uttarishma Nala Uttarishma Nala Uttarishma Nala Uttarishma. అడిగితే ప్రాసిక్యూషన్ అంటే గవర్నమెంట్ తరఫు వాడు ప్రాసిక్యూషన్ అంటాడు ప్రాసిక్యూషన్ ఆయన అంటాడు వీ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ ఆస్ట్ వీ ఎష్యూముడు దట్ దట్ ఎవిడెన్స్ విల్ నాట్ బి నీడెడ్ అని ఆ సాక్ష్యం అవసరం ఉండదేమో అని మేము ఊహించుకున్నాము అంటే అంటాడు యూ ఎష్యూముడు రాంగ్ అంటాడు అనేప్పటికీ డిఫెన్స్ వాళ్ళు మహానందాలను పొందుతారు would prosecution please try to postpone the proceedings because we assumed that you will not ask for it you assumed wrong to so continue there is nothing for me to continue sit and the defense won't tell you and the case put arrested and the prosecution people who దేవత డమ్ ఉండేది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు జడ్జి యొక్క అతని యొక్క నిర్ణయం ముందు మహారాజు కూడా తలవంచాల్సి ఉంటుంది అది జడ్జి అంటే జడ్జి అలా ఉంటుంది జడ్జి దగ్గర లంచం వచ్చిందంటే ఇంకా సమాజానికి ఏదో చెడ్డ చెడ్డుకు వచ్చేసిందంటే అన్నవాడు లంచ పుచ్చుకోకూడదు అక్కడ ఎంతవరకు ఇంకా ఎలా ఉన్నా నడిచిపోతుంది కానీ ధర్మము మూర్తి భవించి ఉంటాడు ఆ జడ్జి ఇస్తాడు జడ్జిమెంటు శిక్ష వేస్తాడు అంటే ఆ శిక్ష వేయడంలో దేవుడు యొక్క విభూతి కదా జడ్జి శిక్షని రద్దు చేస్తాడు డిఫెండర్ ఈ స్ట్రీటు వాక్అర్ ఇంకా పోలీసులు వాడి దరిదాపులు కన్నెత్తి చూస్తే కూడా పనికిరా అతను ఎవరు వెలిచి వెళ్ళిపోతాడు అంటే ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ ఎవరికి రిపోర్ట్ చేయను అక్కడ అంత పవర్ ఉంటుంది జడ్జికి అతను శిక్ష వేసినా శిక్షని రద్దు చేసినా అతనికే చెల్లు ఆ శిక్ష రూపంలో ఆ దండము రూపంలో ఈశ్వరుని యొక్క విభూతిద్దల దండో దమయతామస్ శంకరుడు దండో దమయతాం దమయితృణాం అది వ్యాకరణం దమయతాం అండం కంటే దమయిత షష్ఠిఘోషం దమయితృణాం అది పాణిని ప్రయోగం అలా ఉంటే అంటే డిసిప్లిన్ మెయింటైన్ చేయువారిలో అని అభిప్రాయం చేసే వాటిలో అస్మి అదాంతా దమనకారణం అటువంటి వాటిలో దండము నేనే ఎందుకని దండము యొక్క మహిమ ఏమి దండము అంటే శిక్ష దండము యొక్క మహిమ ఏమి శిక్ష అంటే దాని పవరు చూడండి కోటీశ్వరులు బంగారులతో తయారు చేసిన కుర్చీలో కూర్చొని బంగారంతో చేసిన ప్లేట్లో భోజనం బంగారుపు స్పూన్తో తినేవాడు అరిటాతో చేతితో తింటా అయిపోతుంది అరిటా బంగారపు స్పూన్ ఎందుకండి ఏం పిచ్చా వెర్రా మనిషి ఎన్ క్రేజీ నట్స్ అంటారు దాన్నే సో అంతటి సంపన్నుడు బలశాలి జడ్జి మ్యాజిస్ట్రేట్ అండి మ్యాజిస్ట్రేట్ అంటే నెలకు ముప్పై వేలో ఇరవై వేలో జీతం ఏమంటుందో నాకు తెలీదు పెద్ద జీతగాడేం కాదు కంప్యూటర్ ఇంజనీర్ల కంటే సగం కూడా రాదు ఖాయంగా మ్యాజిస్ట్రేట్ల జీతం ఏమంటుంది అతను మ్యాజిస్ట్రేట్ అంటే చిన్న ఆఫీసర్ మాములు దో వస్తాడు కోర్టుకి కోర్టు బిల్డింగ్ కూడా ఎలా ఉంటుంది ఇలా లేకపోల్పుతులు సిద్ధంగా ఉన్నట్లుంటుంది అక్కడికి వచ్చి పాత కుర్చీ ఇది ఇంకా కొత్త కూర్చీ టేబుల్ ఇలాగే ఉంటుంది మ్యాజిస్ట్రేట్ టేబుల్ పెట్టుకుంటున్న టేబుల్ ఉంది చూడండి ఏదో పాత టేబుల్ అలాంటి టేబులు అయినా ఉంటాడు ఫ్యాన్ కూడా ఉండదు ఫ్యాన్ ఇలా ఇలా లాగేది ఉండేది పాత స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు ఎలా ఉంటాయి తాడు పట్టుకు లాగే అలాంటి కూర్చుంటాయి కూర్చుని జడ్జిమెంట్ ఇస్తాడు ఏమని వీడిని జైల్లో పెట్టండి అంటే వాడు జిల్లాను కొనేస్తాడు కోటీశ్వరుడు కోట్లకు ఈశ్వరుడు ఒక కోటికి ఈశ్వరుడని కాదు బహుకోటి ఈశ్వరుడు అనమాట జైల్లో పెట్టేమనుకోడు జైల్లో పెట్టే జైల్లో వీడికి అక్కడ డబ్బు పెట్టి మళ్ళీ మళ్ళీ అక్కడ ఏదో చంద్రదం చూస్తే అందరూ ఖైదీలతో పట్టు భోజనం పెట్టండి అంటాడు ఎవడు ఏమీ చేయలేడు దాంట్లో దండో దమయతాం స్మి అదాంతులను అంటే డిసిప్లిన్ అంటే ఏమిటో తెలియనటువంటి అధర్మ అధర్మం చేసి వాళ్ళని దమన కారణం వాళ్ళ మెడలు వంచి డిసిప్లిన్లో పెట్టేటువంటి హేతు ఏమిటది శిక్ష శిక్ష పడిన తర్వాత కాదు శిక్ష అనే భావనే డిసిప్లిన్లో పెట్టేస్తుంది దమనకారణం అది ఈశ్వరుని యొక్క విభూతి ఇక్కడ ఇండియాలో మీకు దండము యొక్క మహిమ మీకు ఇండియాలో అంత బాగా అనుభవానికి రాదు ఒకసారి వస్తుంది అనుభవం ఇక్కడ కొంచెం ఎక్కడో కొంచెం ఇప్పుడోసారి అప్పుడోసారి అనుభవానికి వస్తుంది వెస్ట్రన్ సొసైటీస్లో చూసినట్లయితే తెలుస్తుంది అంటే మరి నేను చూస్తూ ఉంటాను కాబట్టి నాకు అనిపించాలంటే అక్కడ కోర్ట్ అలా ఉనికిపోతారు జనలు గవర్నరు ఈనా స్టేట్ గవర్నర్ జైల్లో ఉన్నాడు Illinois State Governor. He is in jail. And he resigned from the governor post, so somebody else became governor, and then he became... So he was in jail. So, it you know, was a very difficult time. America was in the nation. It was a very difficult time. That's why it was a lawless society in the Western. In the Western America, there was a lawless law. చేత మరంత కఠినమైన శిక్షాస్పతి వచ్చిందని అనిపిస్తుంది వాడు నూట పది సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తాయి ఆ ప్రకారం నూట పది ఏళ్ళు జైలు శిక్ష క్యాల్కులేషన్ చేసి నూట పది ఏళ్ళు ఏమి శిక్ష ఉన్నది హీ విల్ డైన్ ది జై రికౌట్ పేగోళ్ళు అంటాడు అంటే వాడికి ఇంకా బెయిల్ కానీ బయటకు వచ్చే ఛాన్స్ కానీ లేదు హీ విల్ డైన్ ది జై జైల్లోనే వాడు రోగం వస్తుంది జైల్లోనే గుండె తగ్గుతుంది జైల్లోనే చచ్చిపోతాడు జైలు వాళ్లే జైలు యొక్క రియల్ గ్రౌండ్ లో బరి తీసుకులెస్ జూర్ స్టూడెంట్స్ అలా ఉంటాయి అమెరికా అయితే అలా ఉంటుంది యూరోప్ లో కొంచెం ఇంకొంచెం సాఫ్ట్ గా ఉంటుందని విన్నాను నేను కానీ అమెరికాలో మాత్రం ఎక్కడ ఎక్కువ పట్టుకొచ్చారో తెలియదు కానీ మోస్ట్ రూత్ లెస్ జూర్ స్టూడెంట్స్ చాలా చిత్రంగా ఉంటుంది మరణశిక్ష అలా టప్ టప్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ ఒక మరణశిక్ష అమలు చేయడానికి వీళ్ళు మల్లగుల్లాలు కొడుతున్నారు ఏమో అది కూడా దాంట్లో కూడా ఏదైనా ఒక పాయింట్ ఉందేమో నాకు తెలీదు నేనేమి లీగల్ ఎక్స్పర్ట్స్ కాదు అయితే అబ్జర్వేషన్ సాక్షిగా అక్కడ అయితే తెల్లార్లు వేస్తే ఓ మరణ శిక్ష అమలు చేసేస్తూ ఉంటాడు సంవత్సరాలు ఏమిటి వందల మరణ శిక్షలు అమలు అయిపోతూ ఉంటాయి డజన్స్ క్యాపిటల్ పనిష్మెంట్స్ అయిపోతూ ఉంటాయి దండము యొక్క మహిమ అది డిసిప్లిన్లో పెడుతుంది ఇక నీతి రసుని జిగీషత అంటే జయమును కోరువారి లో ఉండే నీతి అది నేనే ఇప్పుడు జయమును కోరువారు ఉంటారు జిగీషు ప్రవృత్తి నేను జయించాలి అది యుద్ధంలో జయించాలి అనేది కావచ్చు లేకపోతే ఆటలలో మీకు కనబడుతున్న స్పోర్ట్స్ వాటిల్లో కూడా జయించాలి తర్వాత చదువులో కూడా నాకు ఫస్ట్ మార్క్ రావాలి అంటే అర్థమైతే మిగతా వాళ్ళందరినీ నేను జయించాలి అనే ప్రవృత్తి అది ఈ విజుకేషన్ ప్రవృత్తి ఉన్నది ఈ జయించాలి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని కిందకి తొక్కేసి వీడు నెగ్గుతాడు అంపైరు ఎవడో ఉంటాడు వాడిని లోపాయి కారీగా పది డబ్బులు వాడు అవుట్ అయినప్పుడు అవుట్ అని అవుట్ కాదని చెప్పడము అగ్ర వాడు అవుట్ కాకుండా అవుట్ అయినట్టు చెప్పేయడము లేకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ ఆగివరకే డబ్బులు ఇచ్చేది అదే నువ్వు నోబాల్స్ వేసారా అప్పుడప్పుడు అని చెప్పేసి నోబాల్ ఎంత ఇస్తావు నోబాల్కి యాభై వేలు ఇస్తావు నోబాల్కి వాడు ఎన్ని నోబాల్స్ వేస్తే అన్ని యాభై వేలు ఇచ్చేస్తాడు వాడి ముందే బ్యా ఈ రకంగా కూడా నెగ్గొచ్చు అలా మ్యాచ్ ఫిక్సింగ్ అన్నది చాలా రుటీన్గా మనం ఉంటాం మ్యాచ్ఛి అలా కూడా నడిపించాయి లేకపోతే విద్య ఉందనుకోండి వాడి నోట్స్లోవి ఎవరి ద్వారానో అపహరింపజేసేసి పరీక్షల ముందు వీడు పోస్ట్ మాటమేట్ చేశాడు ఇలాంటివి అనేక పద్ధతుల్లో జనాలు విజయాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు అలాగే కొన్ని సందర్భాలలో ఎద్రవాడిని భయపెట్టి వాడిని భయభ్రాంతుని చేసి వాడు ఆ భయంతో వాడి ఎఫిషియన్సీ తగ్గిపోయినప్పుడు వీడి విజయాన్ని పెంచుతాడు ఈ విధంగా జయమును సంపాదించే ప్రక్రియలు అనేకం ఉన్నాయి వాటిల్లో ఒకటి ఉన్నది ఏమిటది ఆనెస్ట్ ఎఫర్ట్ న్యాయంగా ప్రయత్నం చేసి కష్టపడి క్షమతో ఉంచి విజయాన్ని సాధిస్తాడు అది కూడా ఒక పద్ధతి విజయాన్ని సాధించే పద్ధతుల్లో అది ఒకటి ఐదారు పద్ధతులు నేను చెప్పాను అయితే కాబట్టి మన మూడు నాలుగు వాటిల్లో నీతి అంటే నీతిబద్ధంగా ధర్మబద్ధంగా విజయాన్ని సాధించడము అలాంటి వాడు ఎవడైనా ఉంటే వాడి యొక్క ఆ విజయము ఆ విజయాన్ని పొందడానికి వాడు పాటించినటువంటి ఆ నీతి అది ఈశ్వర విభూతియే అది నా యొక్క విభూతియే అని చెప్తున్నాడు మంచిది శంకరుడు నీతిరశ్మిషతాం జేతుమిచ్చతాం జయించాలను కోరి వారి యొక్క నీతి అంటే వారు జయించడానికి ఎంప్లాయ్ చేసేటువంటి ధర్మబుద్ధి ధర్మబద్ధమైన ప్రయత్నం ఏదైతే ఆ నీతిబద్ధమైనది అది విభూతి ఇక మౌనం చేైవాస్మి గుహ్యానాం ఇప్పుడు ఏదైనా దాచిపెట్టాలి రహస్యంగా అర్చపెట్టాలి రహస్య రహస్యము అనే మాటకి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి అది ఖరీదైంది విలువైంది అది పది తెలిస్తే ఎవరైనా అపహరిస్తారు కాబట్టి దానిని దాచిపెట్టాలి అదొకటి రెండవది అది జ్ఞానము ఒక ఉపదేశము అది ఎదుటివాడికి యోగ్యుడైన వాడికి మాత్రమే చెప్పాలి ఎదుటివాడికి యోగ్యత లేని సందర్భంలో దాన్ని దాచిపెట్టాలి చెప్పకూడదు ఎందుకంటే వాడు ఏదో చేస్తూ ఉంటాడు మధ్యాహ్నంలో ఉండేదో చేస్తూ ఉంటాడు వాడికి మీరు వెళ్ళి ఏదో ఉపదేశం అని హయ్యెస్ట్ వేద అంతా తత్వమసి వాడికి చెప్పారనుకోండి వాడేదో దేవుణ్ణి పూజ చేస్తుంటే తత్వమసి వెళ్ళి వాడు వాడు అడగకుండా మనం పూనుకుని వెళ్ళి పాటని చెప్పామనుకోండి వాడు సరైతే మనం నేనే దేవుడు అయితే ఇంటికి పూజ అంటారు ఎందుకని అది పతన పడేసి రోడ్డు మీద పోయి మార్కెట్కి పోతాడు అదే సినిమాకి పోతాడు వాడికి తత్వమసి అలాగో అర్థం కాదు ఇవి చేసి పూజ కూడా మారేస్తాడు కాబట్టి అక్కడ ఏం చేయాలి వాడికి తత్వమసి అనేదాన్ని వాడికి చెప్పకుండా దాచిపెట్టాలి కాబట్టి రెండు రకాల రహస్యములు ఉపనిషత్తులకు రహస్యము అని రహస్యము అన్నా ఉపనిషత్తు అన్న ఒకటే ఉదాహరణకి తైత్తిరీయ రహస్యము అంటే అర్థం ఏంటనుకుంటున్నారు తైత్రీయోపనిషత్తు ఓ వ్యాఖ్యానము తైత్తిరీయ రహస్య వివృతి అని ఆ వ్యాఖ్యానం పేరు వివృతి అంటే వివరణము లేని వివరణం తైత్రీయోపనిషత్తులో అనేక రహస్యాలు ఉన్నాయి వాడిని అవును ఆట్ల తైత్రీయోపనిషత్తే ఒక రహస్యం అంటే ఉపనిషత్తు దాని పేరు అది ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే అది యోగ్యుడైనటువంటి వ్యక్తికి మాత్రమే బోధించాలి ఉపనిషత్తు వాడు యోగ్యత గలవాడయి ఉండాలి ఇప్పుడు వాడు దుర్వ్యసనాలకి బానిసే వచ్చి మన దగ్గరికి ప్రేమతో వచ్చాడనుకోండి వినయంతో వచ్చాడనుకోండి వాడికి ఏం చెప్పాలి అరే దేవుడు పై నుంచి చూసుకుంటాడు నువ్వు కనుక తాగినట్లయితే దేవుడు నీకు శిక్ష వేస్తాడరా అని చెప్పాలి అంతేగాని ఆ ఈశ్వర విభూతి నీలో ఉన్నది ఆత్మరూపంగా అని చెప్పకూడదు అది వరకేందు కాబట్టి దాన్ని దాచిపెట్టినట్టు అయిందిగా రహస్యం ఉన్నట్టుగా అయిందిగా శ్రీకృష్ణుడు ఒక చోట చెప్తాడు నా బుద్ధి భేదం జనయ్యేడు అజ్ఞానం కర్మసంగీనం వాడు కర్మ చేసుకుంటూ ఉంటాడు అనుకోండి రచనార్థం చేసుకుంటూ స్వామిజీ దీని మీద ఏదైనా రెండు మాటలకి మాట్లాడండి అని అంటే సత్యనారాయణ స్వామి నువ్వు ఒకటే ఆయనకి నువ్వు నీ ఆయనకి చేసే ఉపచారాలన్నీ నీకు నువ్వు చేసుకున్నట్టే తత్వమసి అని వాడు ఏమనుకుంటాడంటే ప్రసాదం కంటే మీకు చూస్తుందనుకుంటాడు కాబట్టి ప్రసాదం తీసుకున్న అమ్మాతముడు ప్రసాదం విడిచిపెట్టకూడదు ఆ కథల యొక్క తాత్పర్యం ఏంటంటే నీకు తప్పనిసరిగా ప్రసాదాన్ని ఇక్కడ ఏమిటో అర్థం దానికి అని అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి వాడికి ఉపదేశం చేయాలి కానీ మా మనకున్న విజ్ఞానం అంటే ముందు పెట్టకూడదు అంచేతనే ఉపనిషత్ విజ్ఞానానికి రహస్యమే కాబట్టి రెండు రకాల రహస్యాలు డైమండ్ నెక్లెస్ ఉందనుకోండి అది దాచిపెట్టుకోవాలి అయితే ఎవడైనా తెలిసిందంటే నేరబడి రెక్కి పడుకోవాలి సో ఇవి రెండు రకాల రహస్యాలు రెండింటినీ రహస్యంగానే వివరి మామూలుగా ప్రయోగం ఉన్నది సంస్కృత సాహిత్యంలో ఈ రెండు రకముల రహస్యాలని దాచిపెట్టేటువంటి శ్రేష్టమైన ఉపాయములు ఏవి అని మనం చూడాలి ఇప్పుడు ఒక పెట్టె ఇప్పుడు డైమండ్ నెక్లెస్ ఉందనుకోండి మంచి సేఫ్ లాకర్ ఒకటి చూసి బ్యాంక్లో దాచిపెట్టవచ్చు నెంబర్ వన్ అది ఒక అది ఒక గుహ్యము అంటే దాచిపెట్టేటువంటి ప్రయత్నము లేకపోతే అది పెట్టే ఇప్పుడు లాకర్ దొరక్కపోతే డైమండ్ నెక్లెస్ని వస్త్రముల సాటున దాచిపెట్టుకోవచ్చు ఆ విధంగా దాచిపెట్టవచ్చు లేకపోతే సంచిలో దాచిపెట్టుకోవచ్చు లేకపోతే వాళ్ళ మిత్రుడి ఇంట్లో దాచిపెట్టవచ్చు ఇలాగే అనేక ఉపాయాలు ఉంటాయి దాచిపెట్టడానికి అలాగే వేదాంతం దగ్గర కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఏదో మాట మార్చి దాచిపెట్టవచ్చు లేకపోతే వాడు చేస్తున్న కర్మని ప్రశంసించి దాచిపెట్టవచ్చు ఏమి కర్తవ్ కాదు కర్మ బంధిస్తుంది అని చెప్పకూడదు దా ఆ కర్మ బంధిస్తుంది దాంట్లో సందేహం ఏం ఇందులో వాడు సకమంగా చేసి కర్మ తప్పకుండా బంధిస్తుంది అంధహేతు దాంతో వాడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు సకామంగా కర్మ చేస్తే దుఃఖాన్ని అనుభవించక తప్పదు ఎందుకని కామన దేని నుంచి కుడుతుంది కామన డిజైర్ ఎక్కడి నుంచి కుడుతుంది దుఃఖంలోంచి కుడుతుంది మీకు దుఃఖానుభవం కలిగినప్పుడే నాకు ఫలానాది ఉండాలి దుఃఖం నుంచి తప్పించుకోవాలి అని సుఖాన్ని మీరు కోరుతారు కదా కాబట్టి డిజైర్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ పెయిన్ పెయిన్ నుంచి డిజైర్ కుడుతుంది నాకు కారు ఉండాలి అని కోరిక పుడుతుంది ఎందుకు పుడుతుంది అడిగి వెళ్తుంటే వర్షంలో ముద్దయ్యి రొంపబట్టి నానో దుఃఖం పడ్డాడు కాబట్టి ఆ కోరిక పుడుతుంది ఆల్ డిజైర్ ఆల్ డిజైర్ ఈ పీపుల్ సకామకర్మ గురించి తెలుసుకోరు మూర్ఖంగా ఉంటారు ఆల్ డిజైర్ దుఃఖం నుంచి పుడుతుంది ఒకే పనులన్నీ నుంచి పుడితే పుట్టింది నాకు సుఖం వస్తుంది కదా అంటే సుఖం వస్తుంది కానీ డిజైర్ కల్మినేట్స్ ఇన్ దుఃఖ దుఃఖం నుంచి పుట్టింది దేంట్లో విలీనం అవుతుంది దుఃఖంలో విలీనం బంగారం నుంచి పుట్టిన నగదు ఏంట్లో విలీనం అవుతుందండి బంగారంలో విలీనం అవుతుంది దుఃఖం నుంచి పుట్టిన కామన సుఖంలో విలీనం కాదు దుఃఖం నుంచి పుట్టిన కామన మళ్ళీ దుఃఖంలో విలీనం అవుతుంది ఎలాగ వీడి కారు కొంటాడు ఆ కారు ఆ మెకానిక్ ఏదో చేస్తే వీడు దుఃఖపడుతూ కూర్చుంటాడు సరిపడింది కదా అక్కడికి మొన్నడేదో దృష్టాంతాన్ని నేను సరిపెట్టాను పుత్రోత్సవ పుత్రకామేష్ చేస్తాడు ఎందుకని పుత్రులతో సుఖాన్ని అనుభవించేస్తున్న వాళ్ళు ఆ సుఖం నాకు లేకపోయింది ఆ పుత్రస్తి అంటే నాస్తి అనే దుఃఖం నుంచి కౌరికి పుట్టిన వాడికి సరే పుత్రుడు పుట్టాడు పుత్రకామేశ్వరి ఫలించుకుంటూ పుత్రుడు పుట్టాడు వీడు ఆ కల్మిన ఆ ఫైనల్గా ఆ పుత్ర ఉత్సవం ఎక్కడ కల్మినేట్ అవుతుంది వాడు చేతుల మాట వల్ల కలిగే దుఃఖంలో పూర్తవుతుంది ఆ పుత్రోత్సవం నేను ఇక్కడ రోగంతో ఒక మంచం మీద పడుకున్నా నా పెద్ద కొడుకు రాలేదు అనే దుఃఖంతో ఎంతమంది మరణించారో మీకు అసలు ఏమైనా ఐడియా ఉందా దుఃఖంతో అంతమవుతుంది అది దుఃఖాధ్యాయతే దుఃఖే ప్రలీయతే కామల యొక్క లక్షణం ఈ మాట కామ్యకర్మ చేసేవాడికి చెప్తామా మీరందరూ వివేకవంతులు వేదాంత క్లాసులో కూర్చున్నారు కాబట్టి చెప్తున్నాను కానీ కామ్యకర్మ చేసేవాడికి చెప్తానుకుంటున్నారా నేను చెప్పను మరి ఏం చేస్తాను ఈ పుస్తకమే అచ్చి పెడతాను అసలు ఈ పుస్తకం పట్టుకెళ్ళి అది వ్రతదర్శిని అనే ఒక పుస్తకం నాది పట్టుకెళ్తాం ఏదో చేస్తాం ఈ పుస్తకం చూపించాను ఇది ఈ విధంగా వస్తువును దాచిపెట్టే వస్తువు అంటే జ్ఞానము కావచ్చు లేకపోతే ఖరీదైన వస్తువు కావచ్చు దాచిపెట్టే మెథడ్స్ అనేక ఉన్నాయి వీటి ఇది ఆ పాఠం నేను ఎందుకు అర్థమవుతుందా నిర్ధారణ షష్టి ఇటువంటి వాటన్నింటిలో అన్నిటికంటే గొప్ప మెథడ్ ఏమిటి గొప్ప ఉపాయం ఏమిటి దాచిపెట్టే ఉపాయము మౌనము ఇప్పుడు డైమండ్ నెక్లెస్ ఉందనుకోండి డైమండ్ నెక్లెస్ ఉంటే ఆ డైమండ్ నెక్లెస్ మీరు పెట్టుకుని అందరికీ చూపించి ఆ తర్వాత అందరూ చూశారు ఈ చూసిన వాళ్ళలో కొంతమంది దెబ్బలు కూడా ఉంటారు కాబట్టి దీన్ని సేఫ్స్లో పెట్టుకోవడము అది ఒక దాచిపెట్టే పద్ధతి రెండో దాచిపెట్టే పద్ధతి ఏమిటంటే అసలు మెడలో పెట్టుకోకుండా సేఫ్లోనే పెట్టేసారనుకోండి అది ఇంకా దీనికంటే శ్రేష్టం కదా అది చాలా శ్రేష్టం కదా దానికంటే శ్రేష్ఠమైంది ఇంకోటి ఉంది అదేమిటంటే కొనకపోవడమే ఇంకా అసలు డైమండ్ నెక్లెస్ ఏ కొనకపోవడం అది ఇంకా శ్రేష్ఠం కాదండి మా అత్తగారు ఇచ్చేడం అంటే అది ఎవరికైనా ఇచ్చేయడం ఇంకా శ్రేష్ఠం అసలు దాని సంకల్పం వద్దు దాని మాట వద్దు అంతర్మౌనం సంకల్పం వద్దు బాహ్యం మౌనం మాట వుద్దు డైమండ్ నెక్లెస్ అనే మాట వద్దండి వద్దు అసలు బాతిహీన ఈ కట్న మౌనం ఇంతకంటే వస్తువును దాచిపెట్టి ఉపాయం ఏమైనా ఉంటుందా ఉండదు తర్వాత ఏదైనా సభలో కూర్చొని ఉన్నామనుకోండి ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న జ్ఞానం ప్రకటించే టైం కాదు ఇది అన్నప్పుడు ఏం చేయాలి మౌనంగా ఉంటాను ఎంత మౌనం అంటే ఒకసారి నేను ఇది ప్రాక్టీస్ చేశా ఒక సభతో ఆ సభలో ఆడియన్స్లో కూర్చుని ఉన్నాను ఆ వేదిక మీద అరెంట్ల మంది ఉన్నారు ఆ సభ ఏమిటంటే భాగవతము యొక్క చర్చ అది సభ వ్యాస భాగవతం దాని చర్చ మంచి పండితులు కూర్చున్నారు వేదిక మీద వాళ్ళు వాళ్ళు చక్కగా భాగవతాన్ని గురించి వివరించారు తర్వాత ప్రశ్నలు అడగడము సమాధానాలు చెప్పడము నడిచింది ఇంకా ఎవరైనా ఆడియన్స్లో వాళ్ళు భాగవతాన్ని గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అనేటువంటి ఇన్విటేషన్ కూడా వచ్చింది ఆల్ త్రూ నేను మౌనంగా ఉండిపోయాను నేనేమీ మాట్లాడలేదు ఎందుకంటే మనం భాగవతానికి ఏదో చేసాము ఏదో పుస్తకం రాసాము ఇది చేసామో ఇది చేసాము అనేటువంటి ఈ ఈ రకమైన ప్రచారము ఈ సమావేశంలో ఈ సందర్భంలో అవసరం లేదు అని నాకు అనవసరము అది ఒక రకంగా అది స్వ క్ష్యాపనం అవుతుంది అది అనవసరము అని అనిపించింది అనిపించినప్పుడు నేను ఏం చేశానంటే అలా మౌనంగా జడంగా భాగవతం అంటే అసలు మనం ఇప్పుడు ఎరగమే అన్నట్టుగా అలా ఉండిపోయాను ఊరుకుంటూ అప్పుడు ఎందుకు అలా ఊరుకుండిపోయానంటే ఇది గుర్తుకొచ్చి ఊరుకుండిపోయాను మౌనం చేయవాల్సి ఏమో అలాంటి దృష్టాంతం చెప్పాను ఏమిటో మొత్తానికి ఏదో చెప్పాను అయిపోయింది కాబట్టి మౌనంగా ఉండడం అలా మౌనంగా ఉండిపోవాలి అది రహస్యాన్ని దాచిపెట్టేటువంటి మెథడ్స్ ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటిలోకి అత్యంత శ్రేష్టమైనది మౌనము ఆ మౌనమునందు ఈశ్వరుని యొక్క విధీకి ఆ విధంగా దాన్ని అర్థం చేసుకుంటే సార్ అప్పుడు శంకరులు మౌనం జైవాస్ గోప్యానాం అసలు ఈ మౌనాల గురించి ఇక్కడ టీకాకారులు రాస్తారు మీరు బంగారము సువర్ణాధికం బంగారము వజ్రాలు నెక్లెస్లు మొదలైనవన్నీ మీరు వస్త్రంజంలో దాచిపెట్టవచ్చు సేఫ్ లాకర్లు దాచిపెట్టవచ్చు అన్నీ దాచిపెట్టినప్పటికీ భద్రంగాను మీకు మౌనం జాత మీ దగ్గర డైమండ్ నెక్లెస్ ఉందని అందరికీ తెలిసిపోతుంది అని వస్తున్నాడు సో వస్త్రాది గోపితుమపి వస్తు సువర్ణాధికం మౌనాభావే నివృతమేవ్యాత్ తెల్లకొండ సో ఇంకా పేటికాది గోపాయటం అశక్యమస్యం వాంగ్మైన గోపయత శిక్ష్యత ఏవా ఇప్పుడు పెట్టిలోనూ పెట్టి అంటే లాకర్ లాకర్లో పెట్టి దాచడానికి వీల్లేని వస్తు ఉంటుంది జ్ఞానము లాకర్లో ఏం పెట్టి దాస్తారు దాన్ని దాన్ని ఎలాగ దాచడము మౌనంగా ఉండిపోతే చాలు జడవల్ ఆచరే అన్నాడు గౌడపాదాచార్య అంటే సమాజంలోనూ ఎలా ఉండాలంటే మూర్ఖులాగా కనపడాలి వీడు మూసుకుంటండి ఆయన ఏది అలమోహన్లో ఉన్నాడు అన్నట్టుగా కనపడాలి తప్ప విద్వాం చూడను గండ పండిరాలు ఈ చేతికి ఆ చేతికి ఈ కాలకి ఆ కాలకి గండ పండేరాలు పండిత వేషాన్ని పోషక్కుగా ధరించి నడిచి వెళ్తున్నారనుకోండి అప్పుడు జనం ఏమనుకుంటారు ఆయన పెద్ద పండితులు అండి ఆయన ఏం రాకపోవచ్చు కూడా సాధారణంగా వేషం బాగా వేసేదంటే ఆ వేషం మీదంత శ్రద్ధ చూపించేదంటే ఏదో మతల భూ వ్యవహారాలు వాళ్ళు అదుకోవచ్చు వచ్చిద్దరికి గ్యారంటీ ఏ ఉండదు అలా కాకుండా మీరు పండితులు అనే సంగతి పది మందికి తెలియకూడదు ఎందుకు తెలియాలి వాటర్ చూసిన వాడికి తెలియాలి కానీ ఉళ్ళవాళ్ళకి ఎందుకు తెలియాలి ఊళ్ళ వాళ్ళకి తెలిస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి వాటి ద్వారా ధనం వస్తుంది ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి అలా ఉండకూడదు గుంపులో గోవింద అన్నట్టు ఉండాలి మీరు ప్రత్యేకంగా పీఠం ఎక్కి గోవింద గోవిందనుకోవడదు మీరేం చేయాలంటే గుంపులో గోవింద అంటే మీరు భక్తు గలవారు అనే సంగతి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉండదు గోవింద అంటే గుంపులో అనేసి అందరూ ఒక్కంటే గోవింద గోవింద మనం కూడా గోవింద గోవిందా అనాలి గోవిందా అనకూడదండే గోవిందా గోవింద అలాగండి అనుకోకూడదు ఒకార ఇక గోవింద పలికీ పదమే ఓపెసరంత పదం దాంట్లో నామాన్ని ఉచ్చేదించేపుడు మళ్ళీ దాంట్లో తప్పు పెడితే అది వాక్కు సంస్కృతంగా ఉండ సంస్కరింపబడి ఉండాలి సో అలా అందరూ అందుకోసం గుంపులో కలిసి గోయిందా గోయిందా అనుకో గోవింద ఫస్ట్ కనుక గుంపు గుంపులో మేకలాగ మందలో గోర్రే అయిపోవాలంటే ఒక కల నేను మందలో గొర్రెవలే ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఈ కారణాల చేత మందలో గొర్రెలా కాలేకపోయాను అని కవి ఒక కవి వాపోతాడు అలా మందలో బొర్రెపోవాలి మోస్ట్ ఇన్కాన్స్టిచ్యువస్గా ఉండిపోవాలి అటెన్షన్ డ్రా చేయకూడదు అలా ఉండిపోవాలి మీరు మీ వైపు పది మంది యొక్క అటెన్షన్ డ్రా చేయకుండా ఉండాలంటే దానికి చక్కటి సాధన ఏమిటో తెలుసునండి నోరు కుట్టేసుకోవడం మౌనం మౌనంగా ఉంచుకోవడం అలాగే ఉండాలి అది గొప్ప సాధన దానికి ఈశ్వరుని యొక్క విభూతేటి తర్వాత మీరు మౌనంగా ఉంటే ఈశ్వరుడు మాట్లాడతాడు ఇంకో మెడిటేషన్ ఉంది ఆ మెడిటేషను ఎప్పుడైనా చేస్తే కూడా చేయొచ్చు సో అదేమిటంటే ఈశ్వరుడికి టెలిఫోన్ చేయుక అని మెడిటేషన్ దాడు ఈ మధ్య నేను ఈ మెడిటేషన్ చాలా చేయించాను కాకినాడలో నాకే నచ్చిందా మెడిటేషన్ మహానందం అనిపించింది ఈశ్వరుడికి డయల్ చేయాలి ఏమిటి ఏమిటి నెంబర్ ఏమిటి ఓ అది నెంబరు మూడుసార్లు డయల్ చేయాలి డయల్ చేస్తే ఈశ్వరుడు మాట్లాడతాడు కానీ ఒక కండిషన్ ఏమిటంటే ఆ కండిషను మీరు మౌనంగా ఉండాలి మీరు మాట్లాడుతుంటే ఈశ్వరుడు మాట్లాడదు ఆయన అలాగా ముద్దులా ఉండిపోతాడు బండరాయిలా ఉండిపోతాడు మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడటం మానేస్తే ఆ బండరాయిలో ఒక చైతన్యం ఉద్భవిస్తుంది అప్పుడు మీతో మాట్లాడతాడు అది మౌనం యొక్క మహిమ మంచిది జ్ఞానం జ్ఞానవతామహం జ్ఞానము జ్ఞానం అంటే కెమిస్ట్రీ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు వ్యాకరణం తర్కం మీమాంసీ శాస్త్రం అశ్వశాస్త్రం గజశాస్త్రం లేకపోతే మాలా శాస్త్రం నాట్యశాస్త్రం ఇలా ప్రతిదానికే ఓ శాస్త్రం ఇదిగా ఆఖరికి కుక్క పిల్లలు పెంచుతా వెళ్లాగా అని ఇంతలో పుస్తకం ఉంది అది కూడా ఒక శాస్త్రం దాని గ్రేరింగ్ అనే ఒక శాస్త్రం దాంట్లో విద్వాంసులు ఉంటారు దాంతో పుస్తకాలు ఉంటాయి లిటరేచర్ ఉంటుంది దాంట్లో రీసెర్చ్ చేసి వాళ్ళు ఉంటారు పేపర్స్ పంపిస్ చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ఒక శాస్త్రమే గులాబీలను పెంచుటెలాగా అదో శాస్త్రం బోన్ సాయి చిన్న చిన్న మొక్కలుగానే మిగిలిపోతాయి కూడా అదేలాగా అది కూడా ఒక శాస్త్రం అంటే మీకు నువ్వు మనిషి ఎర ఎదగకూడదు చెట్టు పెరగకూడదు బోన్ సాయి కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వేళ్ళని కట్ చేసుకుంటూ పోతాడు వేలుని పెరగనివడు ఊట్ ఉంటుంది వేళ్ళు ఉంటాయి వాటిని పెరగనివడు వాటికి అలా కట్ చేస్తూ ఉంటాయి దాంతో ఆ మొక్క చావదు పెరగదు అలాగే ఉంటుంది పదేళ్ళైనా అలాగే ఉంటుంది ఇరవై ఏళ్ళైనా అలాగే ఉంటుంది మనుషులు కూడా హృదయంలో అలా కట్ చేసుకుంటూ పోతారు హృదయంలో వికాసం రానివ్వరు ఆ డెత్ డెత్లో ఆత్మ ఉంటుంది డెత్తులోకి వెళ్ళదు అంచేతనే యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా ఆ బోన్సాయి మొక్కలాగా వీరి ఏ రకమైన వికాసం లేకుండా అలా ఉడిపోతుంది అని ఇదో దృష్టితో పనులండి సో ఈ విధంగా అనేక శాస్త్రాలు ఉన్నాయి ఇది జ్ఞానమే ఇక్కడ అర్థం అది ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు ఈ విధంగా ఎక్కడెక్కడ యథార్థమైన ఎక్సలెన్స్ విజ్ఞానం యథార్థమైన విజ్ఞానం ఎక్కడ ఉంటే విజ్ఞానే జ్ఞానం జ్ఞానవతం యొక్క సర్వూతనా బీజం తదహమర్జున నదస్తి పృథివ్యాన్మయాదస్తి వినా స చరాచరం ఇంకా విభూతులను చాలా చెప్పాడు సుమారు ఎనభై ఏళ్ళ చెప్పాడు లెక్క తెలుస్తుంది చాలా విభూతులు చెప్పి ఇంకా ఉపసంహారం చేస్తున్నాడు హే అర్జున అంటే చాలా చెప్పానయ్యా ఇంకా కంక్లూడ్ చేస్తానన్నట్టుగా అర్జునాన్ని సంబోధించి సర్వభూతానాం యతు బీజం ఈ సకల ప్రాణులకు బీజము బీజము అంటే సంస్కృతంలో ఉపాదాన కారణము అని అర్థం బీజశబ్దానికి మెటీరియల్ కాస్ బీజం అంటే అర్థం కాబట్టి ఈ సకల ప్రాణులకు సకల భూతములకు ఎప్పుడు కూడా సర్వభూతానాం అని వచ్చినప్పుడు భూత శబ్దానికి ఇంతకుముందు నేను మనవి చేస్తూ భూతశబ్దానికి ప్రాణి అని ఒక అర్థం కదిలే మరియు కదలని సకల ప్రాణులకు బీజము అనగా ఉపాదాన కారణము నేనే తర్వాత ఆ మాట అంటున్నవాడు చేతనుడు కదా జగుడు కాదు చేతనుడు అంటున్నాడు నేనే కాబట్టి నిమిత్త కారణము కూడా నేనే అని చెప్పటమే చెప్పినట్లయినది ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యము అంటే అంటే ఒక వస్తువు పుట్టినట్లయితే దానికి మూలంలో రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఉపాదాన కారణము రెండు నిమిత్త కారణము మెటీరియల్ కాస్ అండ్ సెన్షియన్ కాజ్ ఇప్పుడు కొండ ఉందనుకోండి కొండకి మెటీరియల్ కాజ్ ఏమిటి మట్టి నిమిత్త కారణం ఏమిటి నిమిత్త కారణం అంటే చేతన పురుషుడు అయి ఉండాలి చేతనుడైన వ్యక్తి ఉండాలి నిమిత్త కారణం జడమైన మెటీరియల్ మెటీరియల్ కాజ్గా ఉంటుంది చేతనుడైన వ్యక్తి నిమిత్త కారణము అని అంటారు ఎఫిషియంట్ కాజ్ అని అంటారు ఇప్పుడు మొక్కండి మొక్క ములుస్తుంది మొక్క మొలుస్తుంది మొక్క మొలవడంలో ఉపాదాన కారణం ఏమిటి గింజ విత్తు అయితే శృతి మెటీరియల్ కాజ్ మాత్రమే కాదు అక్కడ నిమిత్త కారణం కూడా బీజమే అని శృతి చెప్పింది ఉండక శృతిలో ఈ నిమిత్తము ఉపాదానము ఒకే చోట ఉంటాయి రెండు ఒకటే దానికి దృష్టాంతంగా యథాపృథివ్యాం ఔషధయ సంభవంతి ఔషధులు అంటే మొక్కలు ఇప్పుడు ఇప్పుడు చూడండి మట్టి నుండి కుండ పుట్టాలంటే కుమ్మరి వాళ్ళు ఉండాలి మట్టి తనతో తానుగా కొండగా పుట్టలేదు అంటే దానికి వేరే చేతన విండాలి కానీ గింజ నుండి మొక్క పుట్టాలంటే రైతు ఉండక్కలా రైతు అక్కడ కూర్చుంటాడీ గింజలను ఆటేశించి వచ్చి నిద్రపోతూ ఉంటాడు అక్కడ కూర్చునే వాటిని ఉప్పు వస్తే ఉట్టుకో కూర్చుంటాడా ఏమి వీడు వీడు నిమిత్త కారణం కాదు వీడు ఉంటే కారణం నేల దున్నడము నీళ్లు పెట్టడము అది కాదుగా పాయింట్ అది సహకారీ కారణము అంటారు ఆక్సిలియరీ కాసెస్ ఉపాదానం ఏమిటి అంకురం వచ్చింది దేని నుంచి వచ్చింది అంకురం అంకురంలో ఉండే మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది గింజ నుంచే విత్తు వచ్చింది ఆ విత్తు ఏ చైతన్య శక్తి కారణంగా అంకురంగా వచ్చింది ఆ చైతన్య శక్తి కూడా ఆ గింజ ఎందే విత్తు విత్తు ఎందే అంచేతనే దానికి బీజము అనే సంస్కృతంలో పేరు ఇప్పుడు జీవా అనే మాట విన్నారా జీవా జీవా అంటే చేతనుడు కదా చేతన చేతన పురుషుడికి జీవా జీవుడు అనమాట జీవ జీవా తిరగేయండి జీవా తిరగేస్తే మబయోర భేద బకార బకారాలకి భేదం లేకుండా ఒకటే ఇప్పుడు బెంగాల్ అంటే బకాన అక్కడ నుంచి వచ్చింది వంగదేశానికి బంగా బంగా బంగదేశం బంగా బంగాళా అయ్యింది బెంగాల్ అయింది ఏమంటే బంగా లా అంటారు లా అన్నది ప్రత్యయం ఇప్పుడు మీరు గుజరాత్ వెళ్ళారనుకోండి చపాతీ కాదు చపాతీ ఒడ్డుంచుకుంటారా అంటే చపాతీ అనరం రోటీ అనరు రోటీ రోటీ అనరు రోటీలా రోట్లీ రోట్లీ రోటీలా కాదు రోట్లీ స్వామిజీతో దిరట్లేదే అంటాడు ఈ లకారనిపించేగా అంటే ఈ బంగాళాలో లాలాటిదా అదొకటి క్షీరలాగనమాట అయ్యుద్ధుంది అయ్యుద్దు ఉంటే నేను ఊహిస్తున్నాను కాబట్టి బంగాళా అంటే బంగా బాయింటది వాటద అంటే వయో రభేదా రెండో ఒకటే కాబట్టి అది మనస్సులో పెట్టుకుని అందుకే బెంగాల్ వాళ్ళు జీవా అనరు జీబో అంటాడు భేదం అంటారు ేద అంటే అర్థమేంటి వేద అని అర్థం ఏమండి తర్వాత కొండగా కొందరు మహాప్రాణ వర్ణం పలకాల్సిన చోట తేల్చి పలుకుతారు తేల్చి పలకాల్సిన చోట మహాప్రాణవర్ణం పలుకుతారు అంటే అది ఇప్పుడు బిభేతి అని సంస్కృతంలో బిభేతి అంటాడు వాళ్ళకి బీకి ఎత్తుతాడు రెండో వేది పేల్ చేస్తాడు దిభేతి కాదు రా గొప్ప దిభేతి దాతి అనరాయనంటే దాతి అంటాడు దదాతి కాదు గొప్ప దాతి అలాగే బెంగాల్లో వేదము అని అనరు అంటాడు ఆ వేదని మహాప్రాణం వేస్తాడు వేసి భేద పడతాడే జడు భేద అంటే వాళ్ళ అంశం ఏంటి భేదము భేదం కాలేదీ వేదం అలవాట త్వరగా వయోన భేద వకారానికి బకారానికి అభేదం ఇప్పుడు చెప్పండి జీవ జీవా తిరగస్తే వస్తుంది బీజ అటు పెట్టాలండి తిరగే బజీ అనకూడదు అయ్యి పెట్టాలి పెడితే బీజ జీవాటే బీజంలో చైతన్యం ఉంటుంది ప్రాణశక్తి ఉంటుంది కదండి బీజంలో కాబట్టి బీజాలు వేయించుకుని తినేసారనుకోండి మీరు అప్పుడు ఆ వేయించిన బీజానికి రోజు విత్తనాలు విత్తనాలు వేసుకోవా అని ఒక కుంచుడు గింజలు ఒక ఎక్కడ పొలం విత్తనాలు వేసుకో నీకు పది బస్తాలు పండుతుందని ఒక కుంచుడు గింజలు ఎవడో ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇది విత్తనాలు తీసుకెళ్ళి పొలంలో పారిపోస్తే ఈ గింజల్ని నాలుగు నెలలు పడుతుంది గిన్నెలు వచ్చేపటికి హాయిగా ఇప్పుడు వీటిని వేయింట్ చేసుకుని తేలాలు చేసేసి తినేస్తే హాయిగా ఉంటుంది అని వాడు ఆ పనిచేసాడు అప్పుడు దాంట్లో ప్రాణశక్తి నిష్క్రమిస్తుంది కానీ విత్తనంగా ఉన్నంత వరకు దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది ఎలా అయితే తల్లి గర్భంలో ఉండేటువంటి పిండములందు ప్రాణశక్తి ఉంటుందో అక్కడ కూడా ప్రాణశక్తి ఉంటుంది కానీ బీచంలో విత్తనంలో ప్రాణశక్తి చాలా అంతర్నిహితంగా కత్తి వేయబడి ఉంటుంది దాంట్లో జడాంశము ప్రధానంగా ఉంటుంది జీవుడిలో చైతన్యాంశం ప్రధానంగా ఉంటుంది జడాంశము అప్రధానంగా ఉంటుంది ఈ తేడాన్ని గమనించడం కోసము చేతన ప్రధానమైనది జీవ జడ ఉంటుంది దాంట్లో జడ ప్రధానమైనది బీజ బీజము దాంట్లో కూడా చేతనం ఉంటుంది కాబట్టి మొక్కకి ఉపాదాన కారణమేమి ీజము నిమిత్త కారణమేమి బీజము ఇది దృష్టాంతంగా చెప్పారు మూడకోపనిషత్తులో ఈ జగత్తుకి ఈశ్వరుడే ఉపాదాన కారణము ఈశ్వరుడే నిమిత్త కారణము బీజం అంటే అర్థం ఈ జగత్తు నా నుండి పుట్టింది అయితే మరి నా నుండి జగత్తు పుట్టినట్టుగా ఎవళ్ళు చేశారు ఎవరో ఒకటి చేయాలి కదా మట్టి నుంచి కొండ పుట్టినట్టుగా కొమ్మరి వాడు చేశాడు ఆ రకంగా ఈశ్వరు నుంచి జగత్తు పుట్టినట్టుగా ఎవళ్ళు చేశారు పైవాళ్ళు ఎవరైనా వచ్చి చేశారా పైవాళ్ళు ఎవరు లేనే లేరు అక్కడ కాబట్టి నేనే నా నుండి ఈ జగత్తును సృష్టించినాను నా నుండి సృష్టించినాను ఇంటి విభక్తి వేస్తే ఉపాదాన కారణము నేనే సృష్టించినాను ప్రథమా విభక్తి వేస్తే నిమిత్త కారణము రెండింటికి కలిపి బీజం అనర్థము